ఇప్పుడు మనిషి ఉన్నాడండి మనిషి మీ దగ్గరికి వస్తే మీరు ఆ మనిషిని ప్రేమగా రిసీవ్ చేసుకోవాలి అంటే ఆ మనిషి ఏడలో మీరు ప్రేమ చూపించాలి అంటే మీరు ఆలోచించండి యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ సైకలాజికల్ టైం మొత్తం సైకలాజికల్ టైం అట్టి పెట్టుకుంటే అంటే గతం అంతా అట్టి పెట్టుకుంటే మీరు ప్రేమ చూపించలే ఎందుకంటే గతంలో ఏదో ప్రేమకు విఘాతానికి సంబంధించినవి ఏదో ఉంటాయి వాడు ఇలా చేశాడు అలా చేశాడు ఏదో ఉంటుంది ఏదో పై పైన ఆ రన్ని కూర్చోండి అని అంట కానీ మీరు ప్రేమను చూపించలేదు ఎందుకని గతం అడ్డొస్తుంది అలా కాకుండా మీరు ఈ స్టెప్ అవుట్ ఆఫ్ సైకలాజికల్ టైం అప్పుడు దెర్ ఈజ్ ఓన్లీ లవ్ నథింగ్ ఎల్స్ లవ్ తప్ప ఇంకా లేదు మీరు ప్రయత్నం చేయనక్కర్లేదు లవ్కి ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంచేతనే మీరు ఎప్పుడైనా ఒక మనిషిని ప్రేమగా చూసిన టైములో సైకలాజికల్ టైము ఉండదు ఈ స్టెప్ అవుట్ అఫిక్ట్ మీకు తెలియకుండానే మీరు స్టెప్ అవుట్ చేసేస్తారు సైకలాజికల్ టైంలోకి మీరు స్టెప్ ఇన్ అయ్యారంటే ఇంకా లవ్ లేదు తెలియనో లవ్ అలా అలా ఉంటుంది కాబట్టి ఆ కియ భావం అంత లోతుగా మన జీవితాలని ప్రభావితం చేస్తూ ఉంటుంది అంచేతనే ఇట్ ఈస్ సచ్ ఎ హాడీ బిగ్ ఛాలెంజ్ కెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ దట్ టైం చూడండి మీరు కనుక ఆ సైకలాజికల్ టైం నుంచి బయటకు వచ్చేస్తే దాని అర్థం ఏంటో మీరు యు టేక్ యు స్టెప్ ఇన్ టు టైమ్లెస్ ఎగ్జిస్టెన్స్ కాలములకు అతీతమైన సత్తా కళాతీతమైన సత్తులోకి మీరు అడుగు పెడతారు కాలాతీతమైన సత్తు అంటే అర్థమేంటో చూసానండి అదే పరబ్రహ్మ అదే పరమాత్మ అదే విజ్ఞాన ఘనము అని ఇక్కడ కాబట్టి ఈ సైకలాజికల్ టైము దాని చేత నిర్మాణము చేయబడిన వ్యక్తిత్వము ఒక దృశ్య మాలిక ఒక మిథ్యా జీవనము దీని నుంచి మీరు బయట ఒకవేళ మీరు వచ్చారంటే వివేకం చేత రావాల్సి ఉంటుంది ఆ వివేకం దీన్ని తిరస్కరించి మీరు అడుగు ముందుకు వేశారు అంటే టైం టైంలోంచి టైమ్లెస్నెస్లోంచి అడుగు పెట్టారు అంటే ఆల్రెడీ యూఆర్ బ్రహ్మ కెన్ యూ డూ దాట్ దట్ ఈస్ ది పాయింట్ సో అజ్ఞానము చేత జ్ఞానము నశింపజేయబడుట సారీ జ్ఞానము చేత అజ్ఞానము నశింపజేయబడుట రెండు అవుతాయి కానీ జ్ఞానం ఉదయించిందంటే ఇంకా అజ్ఞానము అనేది ఉండదు ఎనీవే అన్యత్వ దర్శన లక్షణ అని ఇంకొక ప్రసంగం చేస్తున్నారు ఆయన అన్యత్వ దర్శన లక్షణ అంటే టీకాకారుడు భేదజ్ఞాన నిరూప్య సో మీరు ఆ విశేష సంజ్ఞ పె పె పె పెట్టుకున్నంత వరకు భేదజ్ఞానంలోనే ఉండిపోతారు ఏమంటే అన్ని జ్ఞానములే ఏది జ్ఞానం కాదు ఇప్పుడు తాడు చూసి సర్పం అనుకున్నప్పుడు ఆ సర్పం అనేది కూడా ఓ రకమైన జ్ఞానమే దానికి సర్పజ్ఞానం అని పేరు ఎటువచ్చి అయథార్థ జ్ఞానం అది కూడా తెలుసుకోవడమే ఓ రకంగా కాబట్టి అలాంటివి తెలుసుకోవడం కాదు ఈ భేదజ్ఞానం అంతా అలాంటిదే సో నేను వేరు దేవుడు వేరు నేను ఎక్కడున్నాను దేవుడు అక్కడ ఉన్నాడు నేను ఇచ్చేశాను దేవుడు ఇచ్చేశాడు ఇదో పెద్ద విజ్ఞానమా అది అదో జ్ఞానమా మీరు జ్ఞానం అనుకుంటే అది జ్ఞానమే ఇటు వచ్చి భేదజ్ఞానం ఆ భేదజ్ఞానము అది విశేష సంజ్ఞ నుండి పుట్టింది లేదా భేదజ్ఞానం నుండి విశేష సంజ్ఞ పుట్టింది ఇవి సుంధుపసులు అంటారు సుందుడికి ఉపసుడు సపోర్టు ఉపసుడికి సుందుడు సపోర్టు దీంట్లో ఎవడు ముందు ఎవడు వెనకన్నది లేదు ఈ అధ్యాసలో ఏ అధ్యాసముందు ఏ అధ్యాసం ఇలాంటిది ఏమీ లేదు అని చేతనే ఇట్ ఇస్ బిగినింగ్ లెస్ అన్నారు యూ కె నాట్ వేర్ ఇట్ బిగాన్ దెబ్బల్ బిగినింగ్ లెస్ అన్నది కాబట్టి ఈ ఈ విశేష సంజ్ఞ దా దాని నుంచి పుట్టేటువంటి భేదజ్ఞానము ఇదంతా కూడా నశిస్తుంది జ్ఞానం చేత అజ్ఞానము నశించినప్పుడు కార్యకరణ సంఘాతోపాధ్రలాపితే నశ్యతి చూడండి ఆయన దేవుడు నేను భక్తుణ్ణు భక్తుడను అనే భేదం మీరు అట్టేబెట్టుకోవాలంటే కూడా ఒక విశిష్టమైన దేహేంద్రియాదులయందు అహంకారం ఉండాలి అహంభావం ఉండాలి నేననే భావం ఉండాలి విశిష్టమైన దేహేంద్రియాదులందు అహంత్వము అహం అనే భావన లేకుంటే ఇదిగో ఇది నేను అది దేవుడని విభాగం చేసేటువంటి హేతువే లేదు కాబట్టి అంచేతనే ప్రేమ భక్తి ఒకటే ఉంటే లోకంలో ప్రేమ అంటే లౌకికమైన విషయాలని లేక వ్యక్తిని ఇష్టపడే సందర్భంలో ప్రేమ అంటారు దేవుడి దగ్గరికి వచ్చే భక్తి అన్నారు ఉంటే పదం మారింది తప్ప తత్వం ఒక్కటే అంచేతనే ప్రేమ యొక్క నిరూపణమంతా కూడా భక్తికి యథాతథంగా సరిపడుతుంది భక్తి పాఠంలో మీరు కూర్చుంటే ఈయన భక్తి చెప్తున్నాడా ప్రేమ చెప్తున్నాడా అని మీకు డౌట్ వస్తుంది ఎందుకంటే పాఠమంతా ప్రేమ గురించే ఉంటుంది ఏమంటే భక్తి చెప్పమంటే ప్రేమ చెప్తున్నారు ఏమిటంటే మీరు అడిగే ప్రమాదం కూడా ఉండదు ఎందుకంటే లోకంలో జనులు భక్తి అంటే దానికి ఎవో ఊహలు చేసుకుంటారు చూడండి ఈ ప్రేమ అనేది అది ఆరంభంలో ద్వైతంలో ఆరంభమైనా అది పండేప్పటికీ అద్వైతంలో పండుతుంది పండడం అద్వైతంలోనే ద్వైతంలో అది పండదు ద్వైతంలో పండిదే ఉంది పండడం అద్వైతంలోనే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం ప్రసాదం ప్రసాదం మీరు అల్లరి చేసినంతసేపు దానికి పండడం ఉండదు ఆ ప్రసాదము ప్రసాదం కాకుండా అయిపోతుంది మీరు మీరు కాకుండా అయిపోతారు ఆ ప్రసాదము మీరు ఒకనొక అనుభూతిలో మెరిజైపోతారు అప్పుడే ప్రసాదం అంతే కదండి ఆ అనుభూతిలో మెరిజ్ అయిపోతారు మీరు గమనించారు ఎప్పుడైనా నేను గమనించా మరి ఇలాంటివన్నీ నేను గమనించాను నన్ను అమెరికాలో ఎవడో ఉన్నాడు వారు నీకు తస్సరియ నువ్వు మేము ఎప్పుడూ గమనించను నువ్వు గమనిస్తున్నావని నాకు సర్టిఫికేట్ ఇచ్చాను కాబట్టి కొంచెం నేను ఆ క్రెడిట్ తీసుకుని నేను మీకు చెప్తున్నాను ఈ ప్రసాదం నేను గమనించా గమనించానంటే ఇతర వాళ్ళని గమనించానని మాత్రమే కాదు నన్ను నేను కూడా గమనించుకున్నా తోసేసి తోసేసి ఓ పులిహేర్ ప్యాకెట్ లడ్డు ప్యాకెట్ తెచ్చాడు వీడు ప్రసాద్ వీళ్ళని వాళ్ళని తోసేసి ఆ చిన్న సందులో చేయి ఆ పది రూపాయల కాగితాలు నలపు నలిపేసి వాడి చేతిలో పెట్టి ఆ ప్యాకెట్లు తెచ్చుకొని వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తుంది ఓ ప్రశాంతమైన నీడగా ఉన్న ఒక ఎత్తైన అరుగు చూసుకుంటాడు చూసుకుని అక్కడ కూలబడతాడు కూలబడి ఈ ప్యాకెట్ ఉప్పుతాడు ఏమండి ఉప్పి అవి చక్కగా భుజిస్తాడు ఆ భుజించేప్పుడు వీడియందు విశేష సౌజ్ఞ ఉండదు ఏమండి అవి ప్రసాదాలు కూడా కావు దేవుడు దయ్య అల్లే ఆగుతాయి కేవలము ఒక మధురమైన అనుభవం మాత్రమే ఉంటుంది కాబట్టి లో ప్రారంభమైన భక్తి లేక ప్రేమ అద్వైతంలోనే పండుతుంది ఇది అర్థం చేసుకోవాలి కొంతమంది ఈ ద్వైత ఆచార్యులు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసిన వాళ్ళకు కూడా వాళ్ళ మనస్సులో శంక కలుగుతుంది వీడు చెప్తున్నది కరెక్ట్గానేమో అని శంక కలుగుతుంది కలిగే కానీ వీడి చెప్పింది మనం ఒప్పుకుంటే మన సిద్ధాంతానికి భంగం వస్తుందనే ఒక ఇండాక్టరేషన్లో ఉంటాడు కాబట్టి ఒప్పుకోకూడదు అని నిశ్చయించుకుని ఎక్కడుందరూ ఆ అద్వైతం తింటున్నప్పుడు మాత్రం ప్రసాదం ప్రసాదమైనా ఏదో ఏదో వాదిస్తుంది మూర్ఖంగా వాదిస్తుంది ఆదిరస్ లోపజాయితే కాబట్టి సో ఈ విశేష సంజ్ఞ ఉన్నంత వరకే వీడికి దేహ ఇక్కడ శంకరులు అన్నట్టుగా కార్యకరణ సంఘాతోపాధి దాని ఎందు అభిమానము ఉన్నంత వరకే భేదము ఆ భేద దృష్టి అన్యత్వ లక్షణ ఎప్పుడైతే ఆ సంఘాతమునందు అహం అనే అభిమానము ప్రబిలా ఈ అభిమానం ఏమవుతుంది అజ్ఞాన కల్పితమైన అహం అభిమానం ఏమవుతుంది అది వీటి లోపల నుంచి పైకి ఇలా వచ్చి కిటికీలో నుంచి ఎక్కడికైనా పారిపోతుందా ఏమి ఇలా పురాణంలో అలా చెప్తారు పురాణంలో కంసుడి నుంచి ఒక ఇలాగా ఆ కృష్ణుల్లో కలిసిందని అది అంటే అద్వైతమేగా అద్వైతమేగా వీళ్ళందరినీ కాలం పట్టుకుని అడగాలి అద్వైతం అయిందా లేదా అని కంసుడి నుంచి ఇలా పైకొచ్చి కృష్ణుల్లో కలిసింది అంటే అది అద్వైతమే అయింది ఆ విశేష సౌజ్ఞ పోయింది పరమాత్మలో కలిసిపోయింది ఇంకా కంసుడు లేడు పరమాత్మ ఉంది అంటే అర్థం ఏంటండి ఎనీవే ఒక నల్లటి నెలలో లేచి కిటికీలోంచి బయటకుపోయింది అంటే అజ్ఞానం బయటకుపోయింది అలాగేదో సినిమాలో చూపించినట్టుగా ఏమీ కాదు ఇక్కడ ప్రమిళ పిత వారి లోపల విలీనమైపోతుంది ఎందుకంటే అజ్ఞానం అనేది కల్పితం ఆ కల్పన పోవడంతో అజ్ఞానము పోయింది విలీనమైపోతుంది అలా ఎప్పుడైతే విలీనమైపోయిందో అప్పుడు ఆ భేదృష్టి ఉండదు నశ్యతి అన్యత్వదర్శన లక్షణ నశ్యతి నాకంటే సర్వము భిన్నము సర్వము కంటే నేను భిన్నము అని ఆ భేదమును దర్శించే రూపంగా ఉండేటువంటి ఆ విశేష సంజ్ఞ భేదర్శనానికి మూలమది నశ్యతి అది నశించిపోతుంది ఎందుకంటే హేత్వభావాత్ ఏమన్నాయి విశేష సంజ్ఞను నిలబెట్టింది అజ్ఞానం ఆ జ్ఞానం ఎప్పుడైతే నశించిందో ఆ హేతువు నశించింది కనుక ఆ విశేష సంజ్ఞ నశిస్తుంది దానిని బట్టి వచ్చేటువంటి భేద దృష్టి కూడా నశిస్తుంది మీరు గమనించడం లేదో మనిషి యొక్క జీవితం ఒకటి ఉంటుంది లైఫ్ ఇప్పుడు ఒక జీవితకాలం మనం జీవిస్తాము ఒక లైఫ్ ఉన్నది మనకి ఇది ఎప్పుడో ఎండ్ అవుతుంది బట్ మొత్తానికి ఉన్నది కదా నడుస్తుంది కదా దీని యొక్క సార్థకత ఏమి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ లైఫ్ అని ఆలోచించాలి చూడండి అయితే ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేది ఇప్పుడు సాధారణంగా మీరు ఆలోచించండి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంటాడు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ వాడికి వా వాళ్ళు నేను చూస్తూ ఉంటాయి బిజినెస్ పీపుల్ వివరణ నుంచి చూస్తాము ఒకప్పుడు చాలా దగ్గరగా చూడటం కూడా తటస్థపడుతుంది వాళ్ళు వచ్చి వేదాంత క్లాస్లో కూర్చుంటారు వేదాంతం వింటూ ఉంటారు స్వామీజీ మాకు ఏదైనా ఉంటారు సరే కార్లో ఇటు తీసుకొళ్తున్నప్పుడు ఏదో చెప్పమని అడిగితే ఏదో చెప్పాల్సి కదా వాళ్ళ దగ్గర మనం సర్వీస్ తీసుకున్నప్పుడు వాళ్ళకు మనం ఏదైనా సర్వీస్ చేయటం ధర్మం దాంతో చెప్పాల్సి ఉంటుంది కానీ అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎందుకంటే వాడు ఆ మీనింగ్ ఆఫ్ లైఫ్ను ఓ రకంగా చూస్తూ ఉంటాడు వాడి మీనింగ్ ఆఫ్ లైఫ్ ఏమిటో తెలిసినా ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ విజయ్ మాల్యానం ఉన్నాడు ఆయన్ని ఈ క్షణంలో మీరు అడిగి ఎవరా మీనింగ్ ఆఫ్ లైఫ్ ఏమిటోనే ఆయన అడిగితే ఈ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ మళ్ళీ లాభాల్లోకి తీసుకురావడము ఏమండి తర్వాత రాయల్ ఛాలెంజర్స్ ఆయన టీము వెనకాల పడుంది దాన్ని కూడా పైకి తీసుకురావటము దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అని చెప్తాడే కదండి మరి ఆ యునైటెడ్ బ్రూయరీస్ అది బాగానే దాని గురించి చేయాల్సింది నెలది ఈ రెండు సెటిలైట్ చేయటమే మీనింగ్ ఆఫ్ లైఫ్ అని చెప్తాడే బిజినెస్ పీపుల్ ఆఫ్ లైక్ దాట్ ఇప్పుడు బిజినెస్ మీనింగ్ ఆఫ్ లైఫ్ సో ఆ రకంగా ఈ ఈ ఐడియాలజీ పీపుల్ ఉంటా ఏదో ఒక ఐడియాలజీ ఒకటి క్రియేట్ చేస్తారు వాడికి మీనింగ్ ఆఫ్ లైఫ్ ఒకటి ఓ రకంగా డెవలప్ అవుతుంది ఇప్పుడు మన టీఆర్ఎస్ వాళ్ళ వెళ్ళిన మీనింగ్ ఆఫ్ లైఫ్ ఏమిటని అడిగారనుకోండి తెలంగాణ రాష్ట్ర శాసన మీనింగ్ ఆఫ్ లైఫ్ అని చెప్తాడు దట్ ఈజ్ హీజ్ గోల్ సో అక్కడ విశాఖపట్నంలో ఒక ఆయన ఈ మధ్యన కొత్తగా పార్టీ ఒకటి పెట్టాడు ఓ పార్టీ ఒకటి పెట్టేశాడు ఆ పార్టీ సింబల్ గుడిసారు ఓ గుడిసి బొమ్మ ఒకటి తయారు చేశాడు అది ఇలా పట్టుకుని అందరికీ చూపిస్తావు ఆ పార్టీ గురించి ఏదో పాటలు అవి పాడుతున్నాడు దానికి ఏదో పేరు పెట్టాడు ఏదో ప్రజాదండు పార్టీ అదే అలా గుర్తు లేదు సరిగ్గా ప్రజాదండు అని అన్నా గుర్తు ప్రజారాజ్యం కాదు ప్రజాదండు దండు అంటే సమూహం అదో పార్టీ ఆయన ఏమంటున్నాడో తెలుసిన ఈ పార్టీని పైకి తీసుకొచ్చి ఈ డిస్టిక్ట్ ని సపరేట్ స్టేట్ చేయటమే నా లక్షలు లేదా విజయనగరం డిస్ట్రిక్ట్ విశాఖపట్నం డిస్టిక్ట్ ఆ రెండు డిస్టిక్ట్లు కలిపి ఒక స్టేట్ చేయాలి కూడా పీపుల్ గో క్రేజీ సో ఎనీవే పొలిటికల్ ఐడియాలజీ రిలిజియస్ ఐడియాలజీ ఉంటుంది ప్రతి ఒక మీనింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఇజ్ ఇట్ రియల్ దీనికి కాన్సెప్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అని పేరు అంటే వాడి భావనలో వాడు అలాగా ఒక మీనింగ్ పెట్టుకుంటాడు జీవితానికి ఆ మీనింగ్ను అలా బిల్డప్ చేసుకుంటూ వస్తాడు బిల్డ్ అయితే వాడి కాన్సెప్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అలా బిల్డ్ చేసుకుంటాడు వాడు చేసే పనులన్నీ ఆ మీనింగ్ ఆఫ్ లైఫ్ని ఆ జీవిత సార్థకతను ఆ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు దాంట్లోనే వాడు కొన్ని విజయాలను సాధిస్తాడు దాంట్లోనే వాడు కొంత ఫెయిల్ అవుతాడు ఇంత కాన్సెప్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ తోటి మీరు డెవలప్ చేసుకొచ్చారు కదా మీరు గమనించారో లేదో టైమ్ మీరు ఏ టైంలో ఈ మీనింగ్ ఆఫ్ లైఫ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారో టైం విల్ పుట్ ఎండ్ టు ఇట్ వీడి మీనింగ్ ఆఫ్ లైఫ్ని టైమ్ విల్ ఎండ్ ఇట్ నేను గమనించాను మీరు యూరోపియన్ హిస్టరీ చదివినట్లయితే నైన్టీన్ ఫార్టీస్లో థర్టీస్ అండ్ ఫార్టీస్ నైన్టీన్ థర్టీస్ అండ్ ఫార్టీస్ ఆ పీరియడ్ హిట్లర్ బాగా పైకొచ్చిన పీరియడ్ ఆ పీరియడ్లో యూరప్లో కేవలం జర్మనీయే కాదండి ఇంకా అదర్ స్టేట్స్లో కూడా ఇటలీ హంగరీ ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ లేకపోతే ఏదో ఇంకేదో చిన్న చిన్న కంట్రీలు యుక్రెయిన్ వీటన్నిట్లో కూడా వెరీ ఇంటెన్స్ నేషనలిజం ఉండేది ఎంత పవర్ఫుల్ నేషనలిజం అంటే ఇటలీ ఫర్ ఇటాలియన్స్ బ్రిటిష్ రాణి గారి భక్తి అని ఇక్కడ నేషనలిజం జర్మన్హుడ్ నాట్ డిక్రేస్ అంటూ హిట్లర్స్ నేషనలిజం హిట్లర్తో సరిపడదండి హంగరీలో బోళత నేషనలిజం పోలెండ్లో పోలిస్ట్ నేషనలిజం ఎంత నేషనలిజం అంటే ఒకళ్ళు కొట్టుకు చంపేసుకోవటం పెద్దవాద కోట్లాది మంది జనువులు చచ్చిపోయారు ఆ నేషనలిజం క్లాషెస్లో దట్ ఈస్ ది సెకండ్ వరల్డ్ వార్ చిత్రం ఏమైందో తెలుసునండి వితిన్ అ డెకేడ్ ఈ నేషనలిజంస్ అన్నీ కూడా కొలాబ్స్ అయిపోయాయి ఏమీ లేవు నథింగ్ ఈజ్ ఇప్పుడు మీరు యూరప్కి వెళ్తే వాళ్ళు అన్ని ఏకం పాకం చేసి కూర్చున్నారు యూరో అని ఏ నేషనలిజం లేదు ఊరికే ఉత్తు బౌండరీలు క్షణజన్ వేసా ఒకటి పెట్టాడు ఒక వీసా తీసుకుంటే పది దేశాలకు అదే సరిపడుతుంది ఎల్నో నేషనలిజం అంతా పోయింది సో మీరు ఆ నేషనలిజం బేసిస్గా ఒక మీనింగ్ ఆఫ్ లైఫ్ బిల్డప్ చేశారనుకోండి ఏమైంది అది ఇట్ ఈజ్ లైక్ దాట్ ఏమంటే మీరు నేను ఇది బాగా లోతుగా ఆలోచిస్తూ ఉంటాను ఇది జీవితము ఈ జీవితంలో ఇది సాధించాలి అది సాధించాలి ఈ జీవితాన్ని ఈ విధంగా మనం నిర్మాణం చేయాలి దీంట్లో మనం విజయాన్ని పొందేము ఇది ఇలా అయింది అని మనం ఒక కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లైఫ్ని బిల్డప్ చేస్తాం చూసారా ఆల్ ఆఫ్ ఇట్ విల్ కొలాప్స్ ఇన్ ఏ సెకండ్ అంతా కొలాప్స్ అయిపోతుంది అది ఏమి ఉండదు అది వీడు ఎప్పుడు బిల్డప్ చేస్తాడో తెలిసిన యూనివర్సిటీలోనే ఎప్పుడో మొదలు పెడతాడు ఏడో పదహారో ఏడో మొదలు పెడతాడు ఈ బిల్డప్ ఈ కాన్సెప్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ను అలా బిల్డప్ చేసుకుంటూ చూసుకుంటూ వస్తాడు అదంతా కూడా సడన్గా ఎండ్ అయిపోతుంది ఉండదు కాబట్టి అది ఆ కిల్ కిలభావం అంటే అలా ఉంటుంది సో ఇక్కడ వేదాంతంలో బోధించేది ఏమిటో తెలుసిన నువ్వు ఆ కాన్సెప్ట్ రెండు మూడు ఉన్నాయి దోషాలు ఆ కాన్సెప్ట్యువల్ మీనింగ్ ఆఫ్ లైఫే సత్యం అనుకోవద్దు అది మిథ్య అది అజ్ఞాన కల్పితము తెలుసుకో నెంబర్ వన్ నెంబర్ టూ టైమ్ ఈజ్ రన్నింగ్ ఫ్యాస్ట్ ఈ టైము ఏం చేస్తుందో తెలుసు అండి ఇట్ విల్ ఎండ్ ఇట్ ఆ కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లైఫ్ని అది కుప్ప కూల్చేస్తుంది ఇగో మీకు ఈ చిన్న గుర్తులు కూడా మిగలవు ఇది ఒక దెయ్యం పెద్ద ప్రాసాదం కట్టి వీరికి ఓ ఒక క్షుద్ర విద్యోపాసకుడికి నాకు ప్రసాదం కట్టమన్నాడు ప్రసాదం కట్టిపెట్టింది ఆ ప్రసాదంలో అప్సరసల్ని పెట్టమన్నాడు అప్సరసల్ని పెట్టింది ఈ భోగాలు పెట్టు ఆ భోగాలు అన్నీ పెట్టింది ఈ లోపల సూర్యోదయం అవస్తోంది అంతా మయమైపోయింది ఏం మిగలలేదు వీడు వెతుక్కున్నాడు అక్కడ బిల్డింగు పెద్ద ప్రసాదం ఉండాలి కదా ఏమైనా గుర్తులు ఉన్నాయని గుర్తులు కూడా లేవు అన్ని భోగాలు ఉండాలి కదా ఏమైనా చిన్న ఇంకా ఏదైనా లడ్డూలోవి ఏమైనా ఒకటో రెండో ముక్కలు ఏమైనా మీకు ఏది లేదు నథింగ్ రిమైన్స్ ఈ కాన్సెప్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అలాంటిది ఏం మీద కదా వీళ్ళుకే గింజుకుంటారు మా నాన్న ఇక్కడున్నాడా అక్కడ ఉన్నాడా నేను తద్దినం పెట్టాను కదా తర్పణం ఇచ్చాను కదా ఇక్కడికి వెళ్ళాడా అక్కడికి వెళ్ళాడా వీడు గరుడు పురాణ సంస్కారంతో వీళ్ళు గిలగిలగిలాడమే కానీ ఫ్రమ్ హిస్ సైడ్ దిర్ ఇస్ నట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ బయట అని చెప్పి మన మహర్షులు బాగా గుర్తుపెట్టారు కాబట్టి మహర్షుల్లో మీకు అరడదం లెవెల్స్ ఉంటాయి మీరు అట్టడుగు లెవెల్ మహర్షి పట్టుకొచ్చి ఇదిగో అని చూపిస్తే అది దట్ లెవెల్ ఫిట్ హియర్ ఇది మేము వేదాంతంలో భగవత్పాదుడు యొక్క వచనాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాం కదా కాబట్టి ఆయన ఆ దూర్వాస మహర్షి చెప్పాడు ఆ మహర్షి అలా మొదలు పెడితే వర్కౌట్ కాదు ఇక్కడ కాలం హరతి నిమేషాత్ కాల సర్వంబర్ మహాత్ములు అనేవారు ఏమని వారంటే చూడు కాలము సర్వమును క్షణంలో మింగేస్తుందిరా అని శంకర్లు అన్నారు అయితే ఏం చేయమంటావు ఇప్పుడు కాలం సర్వాన్ని క్షణంలో మింగేస్తుందాయా నిజమే ఇప్పుడు ఏమిటి చేయమంటావు మాకు సందేశం ఏమిటి అంటే నెంబర్ వన్ డు నాట్ అక్యూములేట్ అంతని మింగేసేప్పుడు ఊరికే ఎందుకు అక్యూములేట్ చేయటం వేస్ట్ ఎనర్జీ నెంబర్ వన్ నెంబర్ టూ డు నాట్ బి అటాచ్ టేక్ కేర్ ఒక సందేశం తీసుకో సందేశాన్ని నీ కృతార్థుడు అవుతావు నీకు సందేశం అక్కర్లేదా నీ దారి నువ్వు వెళ్ళు నా దారిని అయిపోతా నా సందేశం నువ్వు తీసుకోవాలనే ఆగ్రహం కూడా నాకు లేదు దీక్ దా కాబట్టి ఈ కాన్సెప్చువల్ ఫ్రేమ్ ఆఫ్ లైఫ్ ని కాలము మింగేస్తుంది కాలం మింగిదాకా నువ్వు వేచి ఉండవద్దు కాలం మింగిదాకా వేచి ఉంటే అవుతుందో తెలుసునండి వీడు అంధకారంలోకి కూలిపోతాడు అంధకార బంధుల్లో పడిపోతాడు వాడు మేల్కునేందుకు ఛాన్సే ఉండదు అయితే ఏం చేయాలండి నీవు ఆత్మజ్ఞానంతో ఆ కాన్సెప్ట్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ నుంచి నువ్వు బయటకు వచ్చేయచ్చు come out of it apude avutundodani sunandai a state of consciousness a chetana lo maarthostundi a chetana lo maarpu ela untundante chala spashtanga telustu untundi a chetana lo maarpu udaharane ki nenu puttaanu nenu serchi potanu ane ga a chetana lo undadi inga tarovata gathamu nirmanam chesi ichina oka image oka kirya bhavamu adi a chetana lo undadu aa chetana lo ఇంచుమించు ఏమీ పెద్ద కథలకి ఏమీ ఉండదు ఆకాశంలాగా ఉంటుంది ఆ చేతనలో అటాచ్మెంట్లు ఏముండవు రాగద్వేషాలు ఉండవు ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరినో పట్టుకుని వెళ్లాడడం సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు ఆ చేతన్నలో ఐడియలాజికల్ కమిట్మెంట్సు గ్రూప్ ఐడెంటిఫికేషన్స్ ఉండవు ఆ చేతన ఎలా ఉంటుందంటే సర్వం కల్విదం బ్రహ్మ అని ఆ చేతనకే పేరు ఆ ట్రాన్స్ఫార్మ్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి మనం అడుగు పెట్టాలి ఈ విశేష సముద్రని తిరస్కరించి కాలము నిర్మాణము చేసి ఇచ్చినటువంటి ఆ కల్పిత జీవన మూల్యముల యొక్క ఆ ప్రసాదాన్ని త్రోసిపుచ్చి మనం ఆ ప్యూర్ కాన్షియస్నెస్లోకి మనం అడుగు పెట్టాల్సి ఉంటుంది అప్పుడేమవుతుందంటే దీంట్లో ఇది చాలా దీన్ని వ్యాఖ్యానం చేయడం కూడా కష్టమేనండి అంత తేలిక కాదు ఈ విశేష సంజ్ఞ మీరు పెట్టుకున్నప్పుడు ఏముంటుందో తెలుసునండి మీరు అంత సర్వము నుండి విడిపోయి ఉంటారు నేను నా భార్య అంటాడు నా భార్య ఉండగానే ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ హర్ అని అర్థం ఏమంట మీరు ఎప్పుడైనా ఆలోచించి చూడండి నా కొడుకు అని మీరు ఆలోచించి చూడండి నా కొడుకు అంటే Are you connected with him or are you separated from him? The religion is your understanding. You are separated from him. You are not connected with him. Eh? If you are not connected with him, I will call you M.S.C. God bless my abhyantrana, I pray all my prayers, right? I will tell you, మనకి అసూయ లేదు లేకపోతే మనం ఏదో కళల్లో నిపులకు వస్తున్నారు అలాగ కూడా మీరేమనుకోండి వై డాంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎగ్నెస్ హ్యా సో ఇప్పుడు మా కోడలు ఎంఎస్సీ పసైందంటే ఈజ్ ఇట్ యూనిటీ ఆర్ ఈజ్ ఇట్ డివిజన్ అరే అప్ప ది వేర్ ఎవర్ యు ఆర్ అటాచ్డ్ యూఆర్ డివైడెడ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ కనెక్టెడ్నెస్ అలా ఉండదండి అలా సెలెక్టివ్గా ఉండదు కనెక్టెడ్నెస్ మీరు ఆ రాగద్వేషములకు అతీతమైన కాలములకు అతీతమైన ఆ ప్యూర్ చైతన్యమే విజ్ఞాన ఘనం అనే చైతన్యంలోకి మీరు అడుగుపెట్టినప్పుడు అప్పుడు యు ఆర్ కనెక్టెడ్ కనెక్టెడ్ విత్ వాట్ విత్ ఎవ్రీథింగ్ అండ్ యు ఫీల్ దట్ కనెక్టెడ్నెస్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఎంటైర్ హ్యుమానిటీ మీకు ఎవళ్ళు శత్రువులు ఎవళ్ళు ఉండరు అందరూ బంధువుల్లా కనపడతారు అరే పాపం అని ఎవడి మీదైనా మీకు ప్రేమే ప్రతివాడి మీద ప్రేమే ఎవడు పైవాడు కాదు ముక్కు ముఖం కలిగిన వాడు వచ్చి అయ్యా నేను కష్టంలో ఉన్నానంటే వాడి కష్టం మీ కష్టంలా అనిపిస్తుంది యు ఆర్ కనెక్టెడ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ యానిమల్స్ యు ఆర్ కనెక్టెడ్ విత్ బర్డ్స్ అండ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ కాలు కింద నలిగిపోతే మీరు కష్టపడిపోతారు మీ శరీరమే నలిగిపోయినట్టుగా మీరు కష్టపడతారు బికాజ్ యు ఆర్ కనెక్టెడ్ ఒక పర్వతంతో మీరు కనెక్ట్ అవుతారు ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ ఓ వృక్షం మీకంటే భిన్నంగా ఉండదు ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్స్ అజ్ఞాని మీ స్వరూపమే జ్ఞాని మీ స్వరూపమే యు ఆర్ టోటల్లీ కనెక్టెడ్ అలా ఉంటుంది కనెక్టెడ్నెస్ అంతేగాని వీడు నావాడు వాడు నావాడు అది కనెక్టెడ్నెస్ దట్ ఈస్ డివిజన్ పీపుల్ డోంట్ నో కాబట్టి అదిగో ఆ కనెక్టెడ్నెస్లోకి మీరు ప్రవేశిస్తారు అది చాలా లోతైన అనుబంధం అది కేవలము అనుభవైక వేద్యం మాటలలో వర్ణించేది కాదది అది అనుభవానికి వచ్చేటువంటి ఆ కనెక్టెడ్నెస్ సో తర్వాత ఇంకోటి అది మైండ్ మేడ్ కాదు మనస్సు గత సంస్కారాలను పోగేసి ఓ కిచిడి కింద తయారు చేసి ఒక విశేష సంజ్ఞ అలాంటిది కాదది ఇట్ ఈజ్ నాట్ కాన్సెప్చువల్ అనేమో ఇట్ ఈజ్ ఆత్మ వెరీ డీప్ కనెక్టెడ్నెస్ వీరికి అనుభవానికి వస్తుంది తర్వాత ఇంకోటి ఏమంటే ఆ రకమైన సర్వము బ్రహ్మయే అనే అనుభవపూర్వకమైన ఆ విజ్ఞానం ఏదైతే కలదో ఆ ట్రాన్స్ఫార్మ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ దాని ఉపయోగమేమి అని మీరు అడిగితే దానికి ఏం ఉపయోగం లేదు ఎందుకంటే మీ ఉపయోగం అంటే మీ అభిప్రాయం ఏంటి మళ్ళీ కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లైఫ్లోకి వచ్చేశారు కదా ఏమంటే దాన్ని పెట్టుకుని ఏదైనా ఒక పెద్ద ఆశ్రమం కట్టచ్చా కట్టలేరు దాంతో మీరు ఆశ్రమం కట్టలేరు అది అడ్డు వస్తుంది ఆశ్రమం కట్టడానికి ఉన్న ఆశ్రమాన్ని కూడా వదులుకోవాలనిపిస్తుంది దాన్ని పెట్టుకుని మీరు ఏదైనా ఒక పెద్ద గ్రూప్ను ఒక తయారు చేయగలరా చేయలేరు యూ కెనాట్ మేక్ ఏ గ్రూప్ Because బికాజ్ ఇన్ మేకింగ్ ఏ గ్రూప్ యు ఆర్ ఐసోలేటింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యు కెనాట్ మేక్ ఏ గ్రూప్ సో మరి దాంతో పోని స్వర్గానికి వెళ్ళగలరా నో అవి మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాం యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు ఇది స్వర్గానికి తీసుకెళ్తాం మీరు లౌకికమైన ప్రయోజనాలు ఏవి దీనివల్ల సిద్ధించవు కర్మకాండ యొక్క ప్రయోజనాలు ఏమి సిద్ధించవు కొన్ని ఉపాసన చేస్తే దేవతాలోకం సిద్ధిస్తుంది అది సిద్ధించదు తర్వాత ఇంకోటి కొన్ని సొసైటీలో మీకు కొంత రెస్పెక్టబిలిటీ ఉంటుందా అంటే ఉండదు సొసైటీలో రెస్పెక్టబిలిటీ ఉండదు సొసైటీ వీళ్ళ లుకెట్లు డిఫరెంట్ లేదు సొసైటీలో రెస్పెక్టబిలిటీ కావాలంటే మీరు కొంత హైపోక్రసీని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది గంగా తీరే గంగాదాసహ య య య య యమునారే యమునాసహ అనే లెవల్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇప్పుడు బ్రాహ్మణ సమాజంలో బ్రాహ్మణ సమాజం ఇంక చెప్పాలి వైశ్య సమాజంలో వైశ్య సమాజం ఇంక చెప్పాలి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పాలి తెలుగుదేశంలో తెలుగుదేశానికి అనుకూలంగా చెప్పాలి అది అప్పుడు మీరు చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు మీకు పెద్ద పెద్ద పట్టుపంచులు వేస్తారు అవన్నీ కూడా పట్టుకు ఫోటోలో మీరు ఇగచ్చు యూఆర్ కన్సిడర్డ్ ఏ బిగ్ స్వామి స్వామి దృష్ట్యా చూసినట్లయితే లేదా మీరు గృహస్థ దృష్ట్యా చూసినట్లయితే రెస్పెక్టబుల్ సిటిజన్ అవుతారు తర్వాత ఇంకోటి మహాత్ముడు అన్నాడు మీరు సమాజంలో రెస్పెక్టబిలిటీ కావాలని కోరుకున్నంత వరకు మీరు సత్య దూరంగానే ఉండిపోతారు మీరు చూస్తారు రెస్పెక్టబిలిటీ మీకు రాదు మీకు అవార్డు లేని రావు మీ ముఖం చేసి మీరు అన్నోన్ ఎంటిటీగా మిగిలిపోతారు యూ డోంట్ గెట్ రెస్పెక్టిబిలిటీ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లైఫ్లో రెస్పెక్టిబిలిటీ కూడా ఉంటుంది అవార్డ్స్ ఉంటాయి బిరుదులు ఉంటాయి అవన్నీ ఉంటాయి దాంట్లో దీంట్లో అవి ఏమీ ఉండవు కాబట్టి వాటి కోసం దీన్ని పట్టుకునే పొరపాటు చేయకూడదు అందుకోసం నేను చెప్తున్నాను కనుక ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏ జ్ఞానావస్థలో చేరుకుంటారో అది ప్రపంచ దృష్ట్యా ఇట్ ఈజ్ అట్టర్లీ మీనింగ్లెస్ అవుతుంది మీరు ప్రపంచ దృష్ట్యా యొక్క సార్థకత ఇది అని ఏదైతే అనుకుంటారో ఆ సార్థకత ఏదీ దాంట్లో ఉండదు అది కాబట్టి ప్రాపంచిక దృష్టితో చూసినట్లయితే అది నిరర్థకము సో వన్ హ్యాస్ టు ప్రాపర్లీ అండర్స్టాండ్ అండ్ చూస్ ఎనివే తర్వాత ఇంకొకటి అప్పుడు దాంట్లో ఏమవుతుందో తెలుసునండి మీకు జగత్తంతా తెలుస్తూ ఉంటుంది జగత్తులో వచ్చే ఘటనలన్నింటినీ చూస్తూ ఉంటారు మీరు దేంతో చూస్తారు ఒక గతకాలీన సంస్కారాలన్నింటినీ పోగేసి కూర్చున్న చూడరు ఇంకా మనస్సుతో చూసి ఇదే జగత్తంతా కూడా మీరు ఆ చేతనతో పరిశీలిస్తూ ఉంటారు సాక్షి చేతనతో పరిశీలిస్తూ ఉంటారు అవేర్నెస్ సో అన్నీ తెలుస్తూ ఉంటాయి దేనికి మీ ఎందు స్పందన ఉండదు రియాక్షన్ ఉండదు అన్నీ అన్నీ తెలుస్తూ ఉంటాయి మంచికి మంచి తెలుస్తుంది చెడుకి చెడు తెలుస్తుంది మంచిని వెళ్ళి కౌగులించుకునేది లేదు చెడుని వెళ్ళి తిరస్కరించేది లేదు శుభాశుభ పరిత్యాగి అశుభ పరిత్యాగి కాదు శుభ అశుభ పరిత్యాగి భక్తి మాన్మే ప్రియో నరహ పన్నెండో అధ్యాయ కాబట్టి యు ఆర్ అవేర్ ఒక అవేర్నెస్ అన్నీ ఆ చేతన ఆ చేతనలో జగత్తు యొక్క కదలికలన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నీ తెలుస్తాయి ఎందుకంటే అవేర్నెస్ యొక్క ఫీల్డ్ సో వైడ్ ఉంటుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి తర్వాత పీపుల్ వ్యక్తులు వాళ్ళ కదలికలు వాళ్ళ మూమెంట్సు వాళ్ళ మాటలు చేతలు అన్నీ తెలుస్తూ ఉంటాయి యు ఆర్ అవేర్ అఫ్ ఎవరి థింగ్ వితౌట్ ఎనీ ప్రాజెక్షన్ ప్రాజెక్షన్ ఏమీ లేకుండగా అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నిటికీ ఆశీర్వచనమే ఎదుటివాడు ప్రేమ చూపించినప్పుడు ఆశీర్వచనమే చూపించకపోయినా ఆశీస్యే సుఖమైన ఆశీస్యే దుఃఖమైనా ఆశీస్యే సుఖదు సమయకృత్వ ఇంద అప మానాపమానయోహో రెండింటియందు సమశత్రౌచ మిత్రే చ తథా మానాపమానయోహ శీతోష్ణ సుఖ దుఃఖేశు సమ సంగవివర్జిత ఇది పన్నెండో అధ్యాయం భక్త లక్షణాల్లో శ్లోకం సో ఆ రకమైనటువంటి ఒక ఆకాశము వంటి మైండ్ సెట్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు ఒక డీప్ అవేర్నెస్ ఉంటుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి దేని రియాక్షన్ ఉండదు ప్రతిక్రియ ఉండదు డ్యూటీస్ ఏమైనా ఉంటే అవన్నీ నడుస్తూ ఉంటాయి చేయాల్సిన కార్యము ఒక రెస్పాన్స్ ఒక స్పందన అవసరమైతే ఆ స్పందన వస్తుంది దేహధారణ నడుస్తూ ఉంటుంది అలా నిర్మలంగా ఉండిపోతుంది జీవన్ముక్తుల యొక్క జీవితము అది ఆ ఆ స్థితిని మానవుడు పొందగలుగుతాడు ఈ ఈ రకంగా ఈ విశేష సంజ్ఞ నశించిపోతుంది కదా అది ఆ కాన్సెప్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ పూర్తిగా జ్ఞానం చేత తొలి త్రసి వేయబడుతుంది దానికి శంకరులు ఒక అద్భుతమైన దృష్టాంతం ఇచ్చారు ఇంకా ఆ దృష్టాంతాన్ని ఇంప్రూవ్ చేయడం కష్టం నేను దృష్టాంతం ఇచ్చా ఏంటంటే వీడు ఒక క్షుద్ర దేవతని ఉపాసనతోటో ప్రసాదము భోగాలు అన్నీ చేస్తాడు తెల్లెప్పుడు అవన్నీ ఏమవుతాయంటే ఏమీ లేకుండా పోతాయి ఆ పూర్తిగా పలాట్ సేపు ఏమీ కాదు సంథింగ్ సిమిలర్ టు దాట్ భాష్యకార్ల దృష్టాంతం చూడండి ఉదకాద్యాధారనాశాదివా చంద్రాది ప్రతిబింబ తన్నిమిత్త ప్రకాశాది అవన్నీ కూడా నశించిపోతాయి ఉదాహరణకి ఉదకము ఒక పాత్రలో ఉదకం నీరు తీసుకుని ఆధారం అంటే పాత్ర వెన్నెల్లో పెట్టారు పెడితే దాంట్లో చంద్ర ప్రతిబింబం ఉన్నది ఏమండి ఇప్పుడు ఆ చంద్ర ప్రతిబింబం మీద మీరు కావ్యాన్ని రాయొచ్చు విశేష సంజ్ఞ ఆ ప్రతిబింబం లేదు ఈ ప్రతిబింబము చాలా అందముగా ఉన్నది గొప్పగా ప్రకాశిస్తుంది ఇంకా ఇలాంటి ప్రతిబింబాలు ఇంకో ఉన్నాయి చుట్టుముట్టు వాటి అన్నింటిలోకి ఇది శ్రేష్టమైనది అవన్నీ మసక భారీ ఉన్నాయి కానీ ఇది మాత్రం అద్భుతంగా ప్రకాశిస్తుంది అవి అలా అలా కదులుతున్నాయి ఇది అలా కదలటం లేకపోతే స్థిరంగా ఉంది కానీ అప్పుడప్పుడు కొద్దిగా కదిలి అందంగా కదులుతుంది ఆ కదలిక కూడా అందంగా ఉంది ఇప్పుడు కదలడం మానేసి స్థిరంగా ఉంది పూర్ణంగా ఉంది అక్కడ ప్రతిబింబం ఇక్కడ ప్రతిబింబం ఇది సంకేటెడ్గా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి ఇది పూర్ణంగా ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది అని మీరు ఓ కావ్యాన్ని రచించారు దాని మీద ఏమండి ఇప్పుడు ఏమైందంటే ఆ కుండ పగిలింది ఆ నీళ్లు నేల మీద పడి ఇంకిపోయాయి మీ ప్రతిబింబము గురించి రాసిన కావ్యం ఏమవుతుంది ఇప్పుడు అంటే వారెవడో ఆ కావ్యం అక్కడ ఇక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అని మీరు అలాగే చెప్తే చెప్పొచ్చు మీరు యు ఆర్ వెల్కమ్ టు ఇమాజిన్ సపోర్ట్ ఇట్లా దాకా చేసింది చాలనట్టుగా ఇంకా ఏవో కొన్ని ఇమాజినేషన్స్ మీరు చేస్తానంటే జనం చేస్తా ఎడూ ఇట్ ఇప్పుడు షిరిడి బాబా గారు ఆయన దేహత్యాగం చేసి పుట్టపత్తిలో బాబా గారు అయ్యారు ఇప్పుడు పుట్టపర్తి బాబా గారు ఆయన బ్రహ్మలీలు అయినారు కానీ ఇప్పుడు ఆయన ఆత్మ నడుస్తోంది మీరు గమనించారు కదా అడుగులు కూడా పడుతున్నాయి ఆయన ఆత్మ ఇంకా నడుస్తోంది ఎక్కడ ఆ బిల్డింగ్లోనే నడుస్తుంది పైగా అయ్యారామ ఆయన జ్ఞానేమో అని నేను అనుకున్నా వీళ్ళ మాటలు వింటే ఆయన మీద ఉండే గౌరవం కూడా తగ్గుతుంది నేనేమనుకున్నానంటే ఈ బిల్డింగ్లు వీటి మీద ఆయనకి అటాచ్మెంట్ లేదు ఆయన గొప్ప నిర్వికారుడు అసంగస్వరూపుడైనా ఆయన గొప్ప వేదాంతాన్ని బోధించేవారు ఆయన బ్రహ్మలీనులైనారు అని నేను అనుకున్నా కానీ ఇప్పుడు వీళ్ళ మాటలు వినాల్సి వస్తే ఆయన బ్రహ్మలీనుడు కాలేదు ఏం కాలేదు ఇంకా అక్కడే తచ్చాడుతున్నాడు ఆయన వాటిని కొట్టుకున్నాడు అలా చూరు కొట్టుకుని వెళ్ళాడుతున్నాడు కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద జ్ఞానం ఇవి ఏమీ లేదండి ఆ నీళ్లు ఇంకిపోయా ఆ ప్రతిబింబం గురించి మీరు ఆసిన కావ్యం తీసుకెళ్ళి మీరు రద్దీ పేపర్లో ఇచ్చేసేయచ్చు ఏమీ లేదు ఇక్కడ ఆ ప్రతిబింబం అది కుది నహి హే అదేమిటండి మరి ఏమైందంటే అసలు ఎప్పుడూ లేదండి వృద్ధులు నువ్వు భ్రమపడ్డావంతే ఉందని మీ యొక్క భ్రమ తప్ప ఇంకా వేరే ఏమి ఆత్మ ఉండడం ఏమిటండి ఆత్మీటోటు అర్థం ఉందో దీనికి ఇదంతా కూడా చాలా పొరపాటు ఆ బాబా గారే ఇంకో బాబాగారుగా పుట్టారండి మళ్ళీ ఆయనకు కూడా పునర్జన్మ ఉండదని కదా శాస్త్రం చెప్తోంది జ్ఞానం వస్తే పునర్జన్మ ఉండదు కదా మా గురువు గారు నా కళ్ళ కనపడి మళ్ళీ ఇంకా ఆయన ఇంకా అలాగే వేలాడుతూ ఉన్నారా కాబట్టి ఈ కల్పనలన్నీ కూడా చాలా అసందర్భములు ఇవన్నీ కూడా సమాజంలో ధర్మము యొక్క ఒక అవనతమైన స్థితికి చిహ్నములు తప్ప అది ఆ ధర్మానికి ఒక ఉన్నతికి చిహ్నాలు కావు గర్వించదగ్గవేమీ కావు ఇవి కొంచెం సిద్ధితో తల ఉంచుకోదగ్గ పరిణామాలే ఇవన్నీ కూడా వెరీ అన్ఫార్చునేట్ సో ఎనీవే కాబట్టి ఇంకా చంద్రాది ప్రతిబింబముగానే ఆ ప్రతిబింబం కారణంగా ఎంత వెలుగొస్తుందో ఈ ప్రతిబింబం నుంచి అదంతా కూడా కల్పితము ఎవ్రిథింగ్ ఈజ్ గాడ్ ప్రతిబింబ నిమిత్త ప్రకాశ ఇంకా ప్రతిబింబంల వల్ల వచ్చే ప్రకాశము అదంతా కూడా విశేష సంజ్ఞతో ఎవ్రీథింగ్ గోసం అవే కాబట్టి అంచేతనే మహాత్ముల యొక్క మూమెంట్ వాళ్ళు పదచిహ్నములే ఉండవు శకునీనా అని వర్ణించారు కొత్త చిహ్నములు ఏమీ ఉండవు మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి అక్కడ అక్కడ ఒక విగ్రహం పెట్టి రావడం మన విగ్రహమే ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో మన విగ్రహం పెట్టుకోవచ్చు ఎందుకంటే మన విగ్రహం అక్కడ ఎందుకంటే మనం వచ్చేసినా వాళ్ళు ఆ విగ్రహాన్ని పూజించుకోవాలి అలా ఉండదు శకునీనాం ఇవాకాశే ఆకాశంలో పక్షి ఎగురుతుంది కాళ్ళతో ఎగురుతుంది కాలి ముద్రలు ఉంటాయా ఉండవు అలాగే మహాత్ములు కాళ్ళతో నడుస్తారు కానీ కాలి ముద్రలు ఉండవు అంటే అర్థం ఏమిటి వారు జ్ఞానాన్ని పది మందికి అందజేస్తారు తప్ప తమ పేరు ప్రతిష్టంగా అక్కడ ముద్రలే ఉండవు న పునః పరమాథంద్రాదిత్యస్వరూప అనాశవత్ అసంసారి బ్రహ్మస్వరూప బ్రహ్మస్వరూపర్ విశేష సంజ్ఞ నశించిందంటున్నామే కానీ ఆ విజ్ఞానఘన పరమాత్మ నశించింది అంటలేదండోయ్ ఈ కుండ పగిలిందండి నీళ్లు చెల్లా చెదరయ్యాయి ఇంకి ఇంకిపోయాయి ప్రతిబింబం లేకుండా పోయిందన్నం కానీ చంద్రుడే లేకుండా పోయాడన లేదు చంద్రుడు ఉన్నాడు ఆదిత్యుడు ఉన్నాడు పోని పొగలు మీరు ప్రతిబింబం తీసుకుంటే మీరు దేని ప్రతిబింబము చంద్రుడి ప్రతిబింబమైతే చంద్రుడు ఉంటాడు ఎక్కడికి పోవడం సూర్యుడి ప్రతిబింబం అయితే సూర్యుడు అక్కడే ఉంటాడు అదేవిధంగా ఈ విశేష సంజ్ఞ నేనిది నేనది నేనది నేనిది అనే విశేష సంజ్ఞను మీరు ఎప్పుడైతే తోసిపుచ్చినారో మీరు లేకుండా పోరు మీ యథార్థ స్వరూపమైన పరమాత్మ నిలిచియే ఉండును దానికి వినాశము లేదు ఇది రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణం